ఇంతకు ముందు డా డా డా డా డాకీ అంటే చెప్పాను కదా డాంకీ బరువులు మోసుకెడుతుంది చాకల అబ్బాయి దగ్గర ఉంటుంది బిజినెస్ వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళ కోసం అని చెప్పుకున్నాం కదా మనం ఒక ఊళ్ళో ఒక అబ్బాయి అయినట్టు బిజినెస్ అబ్బాయి వాడి దగ్గర ఒక డాంకీ ఉందిట డాంకీ కాకుండా ఇంకొక డాగ్ కూడా ఉందిట డాగ్ని ఎందుకు ఉంచుకుంటారు తెలుసా డాగ్ గే దగ్గర కాపులా ఉంటుంది ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తూ అది భౌభోగన తెలుస్తుంది మనకు తెలుస్తుంది అంతేకాదు దా దానికి డౌట్ వచ్చిందనుకో వాళ్ళకేసా గుర్రం చూస్తూ ఉంటుంది తర్వాత ఇంకా వాళ్ళు ఒకలా అయితే దొంగతొంగతున్నారు ఇంటి వస్తువులు పట్టుకెడుతున్నారు అలాంటి డౌట్ వచ్చిందనుకో గట్టే దాడిని నోటితో పట్టేసుకుంటుంది అందుకని అలా ప్రొటెక్షన్ కోసం మన వాళ్ళు డాగుని పెంచుకుంటారు సా అబ్బాయి దగ్గర ఒక డాగు ఒక డాంగ్కి ఉన్నాయి టై డా ఎక్కడికి తిరగకుండా ఇంట్లోనే ఉన్నా దానికి కూడా హెల్తీగా ఉండేటి మంచి ఎనర్జీ వచ్చేట్టు ఫుడ్ పెడుతూ ఉంటారు నేను బిస్కెట్లు అలాంటివి కూడా పెడతారు డాక్ మన డాంకి ఏమో బయటికి మోసుకెళ్ళను బరువులు ఎదురు వేస్తారు తర్వాత గ్రాస్ పెడతారు ఇలాంటివే పెడతారు తప్ప దానికి బిస్కెట్లు అలాంటివి ఏమి అది అనుకుంటూ ఉండేది అంటే డాంకి ఇదేమిటి నాకు దానికి ఏమో అలా చేస్తున్నారు పోని మన కడుపు నిండు అని కదా దానికి ఏం పెడితే నాకెందుకు నా కడుపు నింటే నాకు పెడుతున్నారు నేను పని చేయగలుగుతున్నాను ఈ అబ్బాయి చాలా మంచివాడు గనక నాకు ఎక్కువ కష్టపెట్టకుండా శుభ్రంగా హాయిగా తిండి పెడుతున్నాడు బాగానే ఉంది కదా అనుకుంటూ హ్యాపీగా ఉంది అది లేకపోతే కూడా చూడు హ్యాపీగా పని చేయాలి అబ్బా ఏడుపు ఈ పని ఎందు అన్నం ఎందుకు ఏం బాగాలేదురా ఇదనుకుంటూ ఉంటే సో నేను యాక్టివ్గా యాక్టివ్గా ఉండాలంటే ఇప్పుడు చేస్తున్న పని బాగుంది తింటున్న తిండి బాగుంది మనం తినాలి ఆడుకోవాలి అలా అనుకుంటూ ఉంటే మనం హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు మనం మన దగ్గర ఏది ఉందో దాన్ని చూసుకుని హ్యాపీగా ఉండాలి తప్ప వాడు బిస్కెట్ తింటున్నాడు ఐస్ క్రీమ్ తింటున్నాడు ఇలా ఉండకూడదు సరే ఒకసారి ఏమైందిట ఒక నైట్ టైము నైట్ టైము ఆ బాయ్ పడుకుంటాడు గాడిది కూడా మామూలుగా దానికి కూడా నైట్ టైమ్స్ పడుక్కుంటుంది డాగు మాత్రం నైట్ నిద్రపోదు అది యాక్టివ్గా ఉంటుంది యాక్టివ్గానే చూస్తూ ఉంటుంది ఎవరన్నా ఇంటికి రాకుండా ఈ వస్తువులు పోకుండా కాపలా సెక్యూరిటీ గార్డ్ లాగా అనమాట ఉంటుంది ఒకరోజు రాత్రి ఏమైనా ఇంత వీళ్ళందరూ ఉంటగా ఆ ఇంట్లోకి ఒక దొంగబ్బాయి వచ్చేట దొంగ అంటే ఏమిటి మన దగ్గర వస్తువుల్ని మనకు తెలియకుండా పట్టుకుపోతారు వాళ్ళు అలాంటి వచ్చి ఇంట్లోకి పెడదామని ట్రై చేస్తున్నట్ట ట్రై చేస్తుంటే డాగు చూసిందిట దానికి ఏమిటి ఇంకా అబ్బాయి నన్ను షికారు తీసుకెళ్ళడు దానికి అయితే రోజు బయటకు తీసుకెడతాడు నాకు ఇంటర్నే కూర్చోబెడతాడు ఎక్కువ షికారు ఉండదు దానికి మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటుంది నాకేమో ఈవినింగ్ వచ్చాక ఒక హాఫ్ అవర్ అలా రోడ్డు మీద ఎలా పోయిరా ఇలా పోయిరా అని పంపిస్తూ ఉంటాడు అంతేమో హాయిగా తిరగాలంటే ఉండట్లేదు ఇది అదేమో అన్నీ బాగున్న కూడా అది ఐఎమ్ శాడ్ అనుకుంటూ ఉంటుందిట అందుకోసం ఈ అబ్బాయి వచ్చేప్పటికి పోవనలేద్దు వస్తే వచ్చాడు నా నాదేం పోయింది అని పడు ఒక్కొందిట కానీ డాగ్కి చూసి అయ్యో బడు మన ఇంటికి వస్తే అనే వస్తువులు పట్టుకపోతే మనకు అవసరం ఉన్నది మళ్ళీ కష్టం కదా ఎలాగా డాగు నడిగిందిట డాగు డాగు వాడు కదా నువ్వు గట్టిగా అరిస్తే మన తెలుస్తుంది కదా తెలుస్తుంది కదా అంటే ఏ నీ అరవాలి నువ్వే అరవచ్చు కదా ఏమిటి నీ జ్యూటీ నువ్వు చెయ్యాలి కదా నీ జ్యూటీ నేను ఎందుకు చేయడం చేయకూడదు కదా నేను చేయను బా అందిట డాగ్ ఇప్పుడు డాంకి ఏం చేసిందిట బా గట్టిగా అరిచిందిట అరిస్తే ఇంత అబ్బాయి కోపం వచ్చిందిట ఇదేమిటి డాంకి ఎందుకు అరుస్తుంది వెనక్కి బయటకు చూద్దాం అని చూసేప్పటికీ వాడికి ఎవరో ఇంట్లోకి వచ్చి వద్దామని ట్రై చేస్తున్నట్టుగా ఓహో డాంకి ఎందుకోసం అరుస్తుందా అని చెప్పి వాడు డాంకి దగ్గరికి వచ్చేటప్పుడు ఏ భవి పారిపోయేట అప్పుడు డాంకి దగ్గరకు డాంకి డాంకి థ్యాంక్ యూ నువ్వు వరిచ కానీ ఈ డాగుసుడు అరొక నెలా పొడుక్కుందో కొంచెం ఉంటే నేను కొట్టేవాడు కదా ఎంతకొరుస్తున్నావు అని చెప్పి నా కోపం వచ్చేది కదా అలా అందుకని ఎవరి డ్యూటీ వాళ్లే చేయాలి ఏ పని ఎవరు చేయాలో ఆ పని చేయాలి ముగూచుడు బస్లో స్కూల్ నుంచి వస్తుంటేను దీదీ ఉంటుంది డ్రైవర్ ఉంటాడు దీదీ పని డ్రైవరు డ్రైవర్ పని దీదీ చేస్తారా ఎవరు ఎక్కడ దింపాలో ఎలా బస్సు నడిపించాలో డ్రైవర్ చూసుకుంటాడు ఎక్కడ దింపాలి ఎవరు దింపాలి ఎవరు వచ్చేలాక వెయిట్ చేయాలి ఇవన్నీ దీదీ చూసుకుంటుంది అంతేగాని డ్రైవర్ సీట్లోకి వచ్చింది నేను డ్రైవ్ చేస్తాను నువ్వు పిల్లలందరినీ చూసుకుంటూ ఉండు అన్నది కదా అలాగే ఎవరు చేయాల్సిన పని చేయాలి తప్ప పక్క వాళ్ళు అడిగితే హెల్ప్ చేయొచ్చు కానీ వాళ్ళ మనం లాగేసుకుని మనం చేసేయకూడదు ఇప్పుడు ఆ అబ్బాయి మంచివాడు సరిపోయింది కానీ లేదా బ్యాంక్కి కష్టమేదు కదా ఓకే